శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి ద్వైత వివేకమునబడు చతుర్థ ప్రకరణంలో యాభై ఒకటవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాం జీవకృత ద్వైతంలో శాస్త్రీయము అశాస్త్రీయ భేదము చేత రెండు ప్రకారాలుగా ఉంటుంది అని శాస్త్రీయ ద్వైతము తత్వజ్ఞానం కలిగేంత వరకు ్రాహ్యం ఉన్నది ఆ పైన త్యాజ్యం ఉన్నది అని తెలుసుకుంటూ వచ్చినాం ఇక అశాస్త్రీయ ద్వైతం కూడా పునః రెండు ప్రకారాలు ఉంటుంది అని తీవ్రము మందము కామక్రోధాది ద్వైతము తీవ్రము మరి మనోరాజ్యము మందము అని చెప్పినాడు ఈ రెండు కూడా జ్ఞానం కలుగుటకు పూర్వమే త్యాగం చెయ్యాలి మరి జ్ఞానోత్తర కాలంలో గ్రాహ్యము అంటే కాదు ఎప్పుడు కూడా అవి త్యాజ్యంలే జ్ఞానానికి పూర్వంగాని జ్ఞానోత్తర కాలంలో గాని సర్వతా సర్వదా ఈ అశాస్త్రీయమైనటువంటి ద్వైతము త్యాజ్యం అని చెప్పినాడు అప్పుడు మళ్ళీ పూర్వపక్షం తొంభై అంకం చూడండి నన్ను జన్మాది సంసారాదు ఉద్విన ఆత్యంతిక పురుషార్థ రూపయ విదేహ ముక్త్యా ఏవ అలం కిం అనయా ఇది సంకతే సంఘాకారుడు అంటాడు స్వామిజీ ఈ జన్మాది సంసారం చేత ఉద్విగ్నుడైనటువంటి పురుషునికి విదేహ కైవల్యమే పురుషార్థ రూపం ఉన్నది కిం అనయా ఆపాతికయా జీవన్ ముక్తియా ఈ ఏం ప్రయోజనం ఉన్న చెప్పండి అది కూడా తాత్కాలికమే కదా జీవన్ముక్తి శరీర పాత జీవన్ముక్తి కాని శాశ్వతమైనటువంటి ముక్తి విదేహముక్తి జన్మరాహిత్యమైనటువంటిది విధేహముక్తి అందువల్ల మాకు జీవన్ ముక్తి వద్దు విధేహముక్తిని పొందితే మేము కృతార్థలమైపోతాం అని శ్లోకం యొక్క పూర్వార్థంలో శంఖాభాగం ఉంటుంది ఉత్తరార్ధంలో గ్రంథకర్త పూర్వపక్షిని సోపహాసంగా ప్రతిబంధి ఉత్తరం ఇస్తాడు శ్లోకం చదవండి యాభై రెండు జీవన్ ముక్తిరి జన్మాభావే తహం తర్హి జన్మ అవే స్వర్గమాత్రూత్ స్వామిజీ మాకు ఈ జీవన్ముక్తి వద్దు పరంటు కానీ జన్మ అభావే అహం కృతి జన్మ అభావము జన్మ రాహిత్య రూపమైనటువంటి పునర్జన్మ ప్రాప్తం కాకుండా ఉండునటువంటి ఏ విధే కైవల్యం ఉన్నదో అది మాకు కావాలి జీవన్ముక్తి మాకు అక్కర్లేదు ఎందుకు ఈ ఆపాతమైనటువంటి జీవన్ముక్తి ఏం చేసుకోవాలి మాకేం అవసరం ఇది తాత్కాలికమే కదా శరీర పర్యంతమే జీవన్ముక్తి ఆ తర్వాత ఉండదు అందుకని మాకు జన్మరాహిత్య రూపమైనటువంటి విదేహ కైవల్యం కలిగితేనే మేము కృతార్థమైపోతాం మాకు జీవన్ముక్తి వద్దు అని శంకాకారుడు అంటాడు తరిహి అలాంటప్పుడు నాయన నీకు జన్మ ఆపితే జన్మ కూడా ఉంటే ఉండుగా జన్మ కూడా ప్రాప్తం అయితే అది నీకు ఇష్టమే ఉంటది ఎందుకనంటే ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు నివృత్తమైతాయో ఏమో అనేటువంటి భయం చేత నువ్వు జీవన్ముక్తిని కాలదనుతున్నావు జీవన్ ముక్తి ఎందుకు వద్దంటున్నావు ఈ లోక సంబంధమైనటువంటి ఏవైతే భోగాలు ఉన్నాయో అవి దూరం అవుతాయి నేను పొందలేకుండా పోతాను జీవన్ముక్తిని పొందితే అని భయం చేత జీవన్ముక్తిని వద్దంటున్నావు మరి ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి భోగాలను వదలలేక నువ్వు జీవన్ముక్తిని త్యాగం చేస్తున్నావో అట్లా పరలోక సంబంధమైనటువంటి ఉత్కృష్టమైన భోగాలు ఉంటాయి బ్రహ్మలోక భోగాలు స్వర్గ భోగాలు అవి భోగాలు ఉంటాయి ఆ భోగాలు దూరమైతాయో భయం చేత నువ్వు విదేహముక్తిని కూడా వదులుకుంటావు నీకు జన్మనే యోగ్యం ఉంది జన్మ ఆపితే అస్తూ నీకు జన్మ కూడా వస్తుంది నీకు జన్మ ఉంటేనే బాగుంటది నీకు ఎందుకంటే నీ మనస్తత్వాన్ని బట్టి నాకు అట్లా తెలుస్తుంది అంటాడు గ్రంథకర్త చూసారా ఎంతగా తేగించినాడు పూర్వపక్షి ఇహలోక భోగాలను వదులుకోలేక జీవన్ వదులుకుంటున్నాడు ఇక అట్లాంటి పరలోక భోగాలు ఉత్పృష్టం చెప్పి వాటి అందా ఆసక్తుడైనటువంటి వాడు విధేయకైవల్లాన్ని వదులుకోడు అనేటువంటి ఏం నియమం చెప్పండి తప్పకుండా అని ఈ విధంగా ప్రతిబంది ఉత్తరం ఇచ్చినాడు తొంభై అంకం చూడండి ఐహిక భోగ నివృత్తి భయాత్ జీవన్ముక్తి త్యాగే చూడు విహలోక సంబంధమైనటువంటి భోగాలను త్యాగం చేయలేక అవి నివృత్మతాయో అనేటువంటి భయం చేత జీవన్ ముక్తినే వదులుకుంటున్నావు అలాంటప్పుడు తరి ఆముస్మిక భోగ నివృత్తి భయాత్ విధేహముక్తి రపి త్యాజాస్యాత్ ఇక ఆముస్మికం అంటే పరలోక సంబంధమైనటువంటి భోగాలను వదులుకోలేక అవి నివృత్మవుతాయో భయం చేత విదేహముక్తిని కూడా నువ్వు వదులుకుంటావు అని ఇది ప్రతిబంధియా పరిహరతి ఈ విధంగా ప్రతిబంది ఉత్తరం చేత ఆయన యొక్క శంకను నిరాకరణ చేసినాడు ప్రతిబంధి అని అంటే లక్షణం ఈ విధంగా ఉంది కంఠస్థం చేసుకోండి ప్రతివాది మతే అనిష్టాంతర ప్రసంజకం ఉత్తరం ప్రతివాది యొక్క మతం నందు అంటే ఆ ప్రతివాది ఏదైతే శంక చేస్తాడో ఆ శంకను ఇది అనిష్టం ఉన్నది అని చూపెడుతూ ఉత్తరం ఇస్తాడు నువ్వు శంక అనిష్టం యోగ్యం కాదు అని ఆయన శంకను ఖండిస్తూ మరి ఆ శంక కూడా అది ఎవరికి కూడా ఇష్టం ఉండదు అనేటువంటి అనిష్టాన్ని ఆపాదిస్తూ ఉత్తరం ఇస్తున్నాడు ఇది ప్రతిబంది ఉత్తరం అంటారు ప్రతివాది మతే అనిష్టాంతర ప్రసంజకం ఉత్తరం ప్రతిబంది అని లక్షణం తరిహి అని సమాధానం చెప్పినాడు తరిహి జన్మ ఆపితే అస్టు స్వర్గమాత్రాద్ భవాన్ కృతి స్వర్గాది భోగాలను నివృత్తి చేసుకోలేక అవి నివృత్తి అయితే ఉన్న భయం చేత విధేయ కైవల్యాన్ని కూడా వదులుకుంటే అప్పుడు నువ్వు కృతార్థుడు అవుతావులే అని వ్యంగ్యంగా ఉత్తరం ఇచ్చిన ప్రతిబంధీ మోచనం శంఖ అప్పుడు శంకాకారుడు అంటారు లేదు లేదు నేను విధేయ కైవల్యాన్ని కూడా వదులుకుంటానేమి ఆ స్వర్గాది భోగాలను అపేక్షించి ఆ స్వర్గాది భోగాలు అనిత్యం శాస్త్రం చెప్తూనే ఉంది కదా అందువల్ల నాకు స్వర్గాది భోగాలు ఏమొద్దు విధేయ కైవల్యం కావాలి ఈ విధంగా శంకాకారుడు అంటే దానికి సమాధానంగా యాభై మూడో శ్లోకం క్షయాతిశయ దోషేన స్వర్గోహేయో త్వయం దోషతమాత్మాయం కామాధిక్యం హీయతే ఈ విధంగా పూర్వపక్ష అనవచ్చు ఏమనంటే స్వామిజీ స్వర్గాది భోగాలను వదులుకుంటాం ఎందుకంటే అవి క్షయాతిశయ దోషయుక్తంగా ఉన్నాయి కాబట్టి మాకు వద్దవి వాటిని వదులుకొని విధేయ కైవల్యాన్ని అంటే అప్పుడు యదా ఈ విధంగా ఎప్పుడైతే అంటున్నాడో తదా అట్లాంటప్పుడు స్వయం దోషతమాత్మాయం కామాది ఈ కామాదులు ఏవైతే స్వయంగా దోషయుక్తంగా ఉన్నటువంటి అనర్థదాయకములు జ్ఞానానికి ప్రతిబంధకములు అటువంటి వాటిని కిమ్నహీయతే ఎందుకు త్యాగం చేయడానికి నువ్వు సిద్ధపడతలేవు వాటిని వదులుకోవడానికి ఎందుకు నువ్వు స్వీకరిస్తలేవు అని ఈ విధంగా సిద్ధాంతి సమాధానం చెప్పినాడు ఒకటో అంకం చూడండి దోష ప్రయుక్తత్వేన స్వర్గాదేహే త్యాజ్యత్వే సకల పురుషార్థ విఘాతకత్వేన అతీవ దోష రూప కామాదేహే సుతరం త్యాజ్యత్వం ఇత్యాహ క్షయ అతిశయ దోషములతో కూడుకున్నటువంటి స్వర్గాదులు ఒకవేళ నీకు త్యాజ్యములు హేయములు అయినట్లయితే మరి సకల పురుషార్థాలకు విఘాతకమైనటువంటి అత్యంత అనర్థకారి అయినటువంటి అతీవ దోషయుక్తమైనటువంటి కామాదులు కూడా సుతరాం త్యాజ్యత్వం అవి సంపూర్ణంగా త్యాగం చేయాల్సిందే అని అంటూ ఉత్తరార్థంలో చెప్పినాడు తదా స్వయం దోషతమాత్మాయం కామాదే కిమ్ అత్యంత దోష భూ ఇష్టమైనటువంటి కామాదులను వదలడానికి ఎందుకు ఇష్టపడతలేవు స్వర్గంలో క్షయాతిశయ దోషాలు ఉన్నాయని దాన్ని వదులుకొని విధేయ కైవల్యం కావాలంటున్నావు అతీవ దోషయుక్తమైనటువంటి కామాదులను వదలలేక జీవన్ముక్తిని వదులుకుంటున్నావు ఎందుకు కామాదులను ఎందుకు వదలలేకపోతున్నావు అని ఉత్తరార్ధంలో చెప్పినాడు ఇక్కడ క్షయ దోషము అతిశయ దోషము అన్నాడు కదా అంటే ఏమిటి స్వామిజీ క్షయం అంటే క్షీణించుట నశించుట ఈ స్వర్గాది భోగాలు క్షీణించి పోతాయి కదా మనకు భగవద్గీత కూడా చెప్తుంది కదా గీతాచారులు ఏమని చెప్పారు క్షీణే పుణ్యే మరిత్య లోకం విశాంతి పుణ్యం క్షీణించిందంటే అక్కడ నుంచి మళ్ళీ పతనం అయి లోకాన్ని చేరుకుంటాడని చెప్పింది అంటే ఏమైంది స్వర్గాది భోగాలు పుణ్యము క్షీణించేంత వరకే ఆ భోగాల యొక్క ప్రాప్తి ఆ తర్వాత మళ్ళీ పునర్జన్మ పొందాల్సిందే రెండవ టిప్పన్ లో చూడండి పుణ్యక్షయితే పతనం హువెహే పుణ్యక్షయమైనప్పుడు ఏమవుతాడు పతనం అవుతాడు క్షీణే పుణ్యం మరిత లోకం విశాంతి ఆ బ్రహ్మభూనా లోకాహ పునరావర్తిన అర్జున అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా పుణ్యక్షయం అవట తోడనే స్వర్గం నుండి మళ్ళీ పతనం అవుతాడు వా లేక ప్రళయకాలమే స్వర్గక నాశే ప్రళయ కాలంలో స్వర్గం నాశనం అయిపోతుంది స్వర్గమేమి శాశ్వతమా పాప స్వర్గం గాని బ్రహ్మలోకం గాని కైలాసం గాని వైకుంఠం గాని ఈ లోకాలన్నీ కూడా ఎంతవరకు అంటే ప్రలేకాల ప్రళయంలో దేవతలు నాశనం అయిపోతారు వాళ్ళు అమృతం దాగి అమరత్వాన్ని పొందుతారు కూడా అది అబద్దమే ప్రలేకాల పర్యంతమే ఈ స్వర్గాది లోకాలు కూడా ప్రలేకాల పర్యంతమే ఆ భూత సంప్లవం స్థానం అమృతత్వం హీ కల్పతే అంటూ విష్ణు పురాణము రెండు డాష్ ఎనిమిది డాష్ తొంభై ఈ స్వర్గాలు గాని స్వర్గంలో ఉన్నటువంటి అమృతము గాని ఆ దేవతల యొక్క అమరత్వము గాని కేవలం ప్రళయకాల పర్యంతమే అని చెప్పిన్నది అందువల్ల ఈ స్వర్గాది భోగాలు స్వర్గాది లోకాలు క్షయశీలములే అని క్షయదోషం గలవి అని చెప్పినాడు సో క్షయదోష ఇదే క్షయదోషం పుణ్యక్షయమైన వెంటనే పతనమౌతాడు ఈ రూపకంగా క్షయదోషం చెప్పొచ్చు లేదా ప్రళయకాలంలో స్వర్గాదులు నాశనం అయిపోతాయని కూడా క్షయదోషం చెప్పొచ్చు ఈ రెండు ప్రకారాలు కూడా క్షయదోషం ఉంది స్వర్గాది లోకాలకు ఇక అతిశయ దోషం అంటే ఏమిటి అది మూడవ టిఫం చూడండి అపుణ్యతే అవరు దేవన్కా పుణ్యకే ఉత్కర్షితే అధిక ఐశ్వర్య హో అతిశయ దోష హాయ్ పుణ్యం ఉంటేనే స్వర్గాది లోకాలు పోతారు ఇది వాస్తవమే కాని ఆ లోకంలో కూడా తరతము భావం ఉన్నది వారి పుణ్య విశేషము తరతమ భావం ఉంటే వారి స్థానాలు కూడా వారి వారి భోగాలు కూడా తరతమ భావం ఉంటాయి ఎవడైతే స్వర్గం పోయి ఉండో అతనికంటే ఉత్కృష్టమైనటువంటి అధిక పుణ్యాన్ని సంపాదించుకున్న వానికి ఉత్కృష్ట భోగాలు లభిస్తాయి వీనికి ఆ భోగాలు లభించవు స్వర్గంలోనే ఉన్నారు ఇద్దరు కూడా కానీ ఒకని పుణ్యం అధికం ఉన్నందువలన వాడు అధిక సుఖాన్ని అనుభవిస్తాడు అధిక భోగాలు అనుభవిస్తాడు ఇక ఒకనికి తక్కువ పుణ్యం ఉన్నందువలన తక్కువ భోగాలు అనుభవిస్తాడు అప్పుడు ఈ తక్కువ భోగాలు అనుభవించే వానికి ఎక్కువ భోగాలు అనుభవించే వాడిని చూసి ఈర్ష్య కలుగుతాయి ద్వేషం కలుగుతాయి అతిశయ భోగాలు అనుభవిస్తున్నాడు కదా అనేటువంటి ఒక ఈర్ష్య కలుగుతుంది ఇగో ఇది అధిక ఐశ్వర్యం ఏదైతే ఉందో ఇది అతిశయ దోషం ఇది ఒక దోషమే కదా దుఃఖానికి కారణమే కదా అతిశయ భోగం ఏదైతే ఉందో అది దుఃఖానికే కారణం అవుతుంది అందుకని అదొక దోషమే అతిశయ దోషం అంటారు ఈ రెండు దోషాలు ఉన్నందువలన స్వర్గం మాకు వద్దు అని పూర్వపక్షాని అంటే మరి ఎప్పుడైతే అంత ఉత్కృష్టమైనటువంటి భోగాలనే దోషాలు ఉన్నాయని అవి నాకు హేయములు అంటున్నావు మరి నికృష్టమైనటువంటి భోగాలను వదులుకోలేక కామక్రోధాలను వదులుకోలేక జీవన్ముక్తిని ఎందుకు త్యాగం చేస్తున్నావు అని పరిహాసంగా వ్యంగ్యంగా ప్రతిబంధి ఉత్తరం ఇచ్చినాడు ఇక యాభై శ్లోకానికి అవతారిక మూడవ అంకం చూడండి నన్ను వైరాగ్యాది సంపాదనేన అత్యంత అనర్థహేతో కామాదే త్యక్తత్వాదు ఐహిక భోగ మాత్ర ఉపయోగి కామాది అభ్యుభగమే కో దోష ఇది ఆశంక్య ఆహా చూడు శంకరకారుడు చాలా విచిత్రంగా ప్రశ్న చేస్తున్నాడు చూడు స్వామిజీ జ్ఞానం కలగాలంటే సాధనాలు కావాలి కదా మరి ఆ సాధనాలు సంపాదించుకోవాలంటే జ్ఞానానికి ప్రతిబంధక రూపములైనటువంటి కామక్రోధాదులు లేదా మనోరాజ్యం అనుకోండి అవి త్యక్తమున్నాయి అవి త్యాజ్యములు ఉన్నాయి వదిలిపెట్టాల్సిందే కానీ భోగ మాత్ర ఉపయోగి కామాద్య భూభగమే కో శాస్త్రీయమైనటువంటి ధర్మానుసారి కామాదులు ఉంటే ఏం దోషం చెప్పండి అంటే పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఏమిటి అంటే ఐదో టిప్పని చూడండి ఇసు లోక సంబంధి యదృచ్ఛాకరి ప్రాప్తు స్త్రీ ఆధిక విషయక కామ ఇచ్చా అవరు ప్రతికూల జంతు విషయక క్రోధహే చిన్న ప్రారంభ భోగమే ఉపయోగి కామ క్రోధకే అంగీకారకీయే కోను బాధగాయే ఇప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని శాస్త్రీయమైనటువంటి భోగాలు ధర్మానుసారి భోగాలు ఏవి యాదృచ్ఛకరి యాదృచ్ఛికమంటే ప్రారంధము లేదా దైవికంగా ప్రాప్తమైనటువంటి స్త్రీ ఆదిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కోరిక ఉంటే ఉండని కదా స్వామిజీ ఏమైతే ఇప్పుడు గృహస్థులు ఉంటారు వాళ్ళు ధర్మానుసారంగా వాళ్ళ గృహస్థ జీవనాన్ని గడుపుతున్నారు కదా వారికి కూడా కొన్ని కోరికలు ఏవో ఉంటాయి కదా అవి తప్ప చెప్పండి అవి ఉండొచ్చు కదా భగవంతుడు కూడా చెప్పాను కదా గీత లోపల అధ్యాయంలో ధర్మ విరుద్ధ భూతేశు కామోస్మి భరత రిషభ అన్నాడు ధర్మానికి అవిరుద్ధమైనటువంటి కామము నేనే అన్నాడు భగవంతుడు స్వయంగా మరి అటువంటి కామన అటువంటి కోరికలు ఉంటే ఏం తప్పు ఏం దోషం చెప్పండి అటువంటి కోరికలు ఉండని ఒకవేళ జ్ఞానానికి ప్రతిబంధకమైనటువంటి అనర్థకాలములైనటువంటి కామక్రోధాలు వాటిని వదిలిపెట్టాలని మేము ఒప్పుకుంటాం కానీ ధర్మానుసారి అయినటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి ప్రారంభానుసారంగా లభించేటువంటి స్త్రీ పుత్రాదులకు సంబంధించిన విషయాలు కామనలు ఏమైనా ఉంటే ఉండనిగాక ఆ స్త్రీ మొదలైనటువంటి విషయాలను మేము అనుభవిస్తాము ధర్మానికి అభిరుద్ధమే కదా స్వామిజీ అవి ఇక ప్రతికూలమైనటువంటి జంతు విశాఖ క్రోధం ప్రతికూలమైనటువంటి సర్పము వ్యాఘ్రము సింహము మొదలైనటువంటి ఉన్నాయి అనుకోండి వాటి పట్ల అవి ప్రతికూలమున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన క్రోధం ఉండొచ్చు కదా తప్పేమున్నది జీవనానికి హానికరములు కదా వాటి పట్ల క్రోధం ఉంటే తప్ప ఏమిటి దోషమా ఉండొచ్చు కదా వాటిని ఎందుకు వదిలిపెట్టాలి అని ఈ విధంగా శంక చేసినాడు యాభై శ్లోకం చూడండి తత్వం బుద్ధ్వాపి కామాదీన్ నిశేషం జాసి చేత యథేష్టాచరణం తెశ్యాత్ కర్మశాస్త్రాల్లంఘిన బాబా తత్వం బుద్ధ్వా అపి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుని కూడా కామాదులను నిశేషంగా వదిలిపెట్టడానికి నువ్వు సాహసం చేయడం లేదే అంటే ధర్మా కామాదులు ఉంటే ఉండుగాక అని ఆ కామాదులను వదలడానికి విచ్చగించడం లేదు కదా అలాంటప్పుడు నా జహాసి చేతు నువ్వు వదులుకోలేకపోతే ఊహాకు త్యాగే జహాసి అంటే ను వదులుకోలేకపోతే అప్పుడు నీకు యథేష్టాచరణం శాస్తే నీకు యథేష్టాచరణం అవుతుంది కర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వాడ అవుతావు మరి యథేష్టాచరణము ఇది నీకు భావ్యమైన చెప్పు జ్ఞానం కలగక పూర్వము కామక్రోధాదులుంటే వాటి చేత నీకు దుఃఖం కలిగింది ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత యథేష్టాచరణ చేస్తే లోక నింద గురి లోకమంతా నిన్ను హేళన చేస్తుంది నిందిస్తుంది ఆ దుఃఖం కంటే ఇది ఇంకా గొప్పదైంది కదా దుఃఖము లోక నిందకు పాలవుతావు నువ్వు లోక నిందకు పాత్రడ అవుతావు అందుకని ఎటువంటి కామను కూడా ఉండకూడదు శాస్త్రోక్తమైనటువంటి కామన గాని శాస్త్ర నిషిద్ధమైనటువంటి కామన గాని ఏది కూడా జ్ఞానికి ఉండకూడదు అని సమాధానం చెప్పినాడు ఐదవ అంకం చూడండి తత్వ విధి నిషేధ శాస్త్రము అతి క్రమ్య వర్తమానస్య తవ యథిష్టాచరణం సద్దిత్యర్థ జ్ఞానం కలిగిన తర్వాత కూడా కామక్రోధాలను వదలకపోతే నేను తత్వజ్ఞానిని ఉన్నా నేను కృతకృతుడనైపోయినా ఇంకా నాకేం కర్తవ్యం లేదు అనేటువంటి తత్వజ్ఞానం యొక్క అభిమానం చేత విధి నిషేధ శాస్త్రాన్ని అతిక్రమించి కామాదులకు అధీనుడవయ్యి ఉన్నట్లయితే నీకు కర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి యథేష్టాచరణ కూడా జరిగే సంభవం ఉన్నది అని యాభై నాలుగో శ్లోకానికి వ్యాఖ్య తెలుసుకున్నాము ఆరో టి పం చూడండి ప్రారంధ రూపు పూర్వక పురుషార్థ హే పురుషార్థము రెండు విధాలుగా ఉంటుంది పురుష ప్రయత్నానికి పురుషార్థం అంటారు ఇప్పుడు మనకు ఈ జన్మలో ప్రారంధం వచ్చింది ఈ ప్రారంధం ఎందువల్ల వచ్చింది నువ్వు పూర్వం పురుషార్థం అంటే ప్రయత్నం చేస్తేనే కదా ఏదో పుణ్యమో పాపమో నువ్వు ప్రయత్న పూర్వకంగా చేసినావు కాబట్టి ఆ కర్మ సంచితంలో నుండి ఇప్పుడు నీకు ఫలం ఇవ్వడానికి ప్రారంభ రూపంలో వచ్చింది మరి ఇప్పుడు ఈ ప్రారంధము అనేది నువ్వు చేసిన కర్మనే కదా మరి నువ్వు కర్మ చేసేటప్పుడు పురుషార్థం అంటే ప్రయత్నం చేసినవా లేదా నీ ప్రయత్నం వల్లనే ఆ కర్మ జరిగింది అది ప్రారంధ రూపంలో ఇప్పుడు వచ్చింది అంటే ప్రారంభ రూప పురుషార్థం అనేది పూర్వ ప్రయత్నం ఉంటుంది పూర్వ పురుషార్థం ఉంటుంది ఆరు ఇసు జన్మ వర్తి పురుషార్థ్ ఈ జన్మలో కూడా పురుషార్థం ఉన్నది ఏ వర్తమాన జన్మలో కూడా నువ్వు ఏవి కర్మలు చేస్తున్నావో పురుషార్థం ఉన్నది ఇక్కడ కూడా అయితే తినిమే జో బలిష్ఠో తిస్కా జే హోవే ఇప్పుడు రెండు పురుషార్థాలు ఉన్నాయి పూర్వ పురుషార్థం ప్రారంధ రూపం ఉన్నది మరి ఈ జన్మలో వర్తమాన పురుషార్థం ఉన్నది ఈ రెండిట్లో ఏది బలిష్టం ఉంటుందో అది జయమును పొందుతుంది అది గెలుస్తుంది అయితే ఇసు జన్మ వర్తి అధిక పురుషార్థతే ప్రారంధ జనిత కామాధికై ఓవే హై ఈ జన్మలో నువ్వు అధిక పురుషార్థాన్ని చేసినావనుకో అంటే అధిక ప్రయత్నం చేసినావనుకో అప్పుడు పూర్వజన్మంలో సంపాదించిన ప్రారంభ రూప పురుషార్థము జయింపబడుతుంది ఇప్పుడు మనం అధికంగా పురుషార్థం చేసినామనుకో పురుష ప్రయత్నం చేసినామనుకో అప్పుడు ఆ ప్రారంభ రూప పురుషార్థము అది బలహీనమైపోతుంది జయింపబడుతుంది అంటే మన పురుషార్థము చాలా పని చేస్తుంది ఆహా ప్రారంభం ఉన్నదిలే ప్రారంభం ఉండగా మనం ఎంత చేస్తే ఏం లాభంలే అని ఈ విధంగా నిరుత్సాహాన్ని పొందకూడదు ఈ విషయము ఇదే నిర్ణయి వాసిష్ఠికే ద్వితీయ ముముక్షు ప్రకరణమే స్పష్టహే యోగ శ్రీ వాల్మీకి మహర్షుల వారు రెండవ ముముక్షు వ్యవహార ప్రకరణమని ఉంటుంది అందులో చాలా విస్తారంగా చర్చ చేశాడు ఈ పురుష ప్రయత్నం మీద కావలసిన వాళ్ళు చూసుకోవచ్చు ముముక్ష వ్యవహార ప్రకరణంలో ఈ పురుష ప్రయత్నం గురించి బాగా చెప్పినాడు ప్రారంభం ఉన్నదని చాలా సంతో కూకుంటా లే అన్నాడు పురుష ప్రయత్నం చెయ్యి అంటే ప్రారంధం ఉన్నదా లేదా నువ్వు ఎట్లా తెలుసుకోగలవు పురుష ప్రయత్నం చేయి అన్నాడు నువ్వు తీవ్రతర పురుష ప్రయత్నం చేస్తే ఆ కూడా అది దుర్బలం అయిపోతుంది అందుకని ఈ జన్మలో చేసినటువంటి అధిక పురుషార్థం ఏదైతే ఉంటుందో అది ప్రారంభ రూప పురుషార్థాన్ని జయిస్తుంది అంటాడు ఈ విషయం యోగ భాషిష్టంలో ముముక్ష వ్యవహార ప్రకరణంలో స్పష్టంగా ఉంది తాత ప్రారంధికే మిసుకరి ప్రయత్నకి శిథిలతాసే విద్వాను జీవన్ముక్తి సుఖకే విరోధి కామాధికమే లంపటి హోనా ఘటనహి ఒకవేళ నా ప్రారంధం ఉందిలే అని చెప్పి ప్రయత్నాని మానేసి ప్రయత్నాని శిథిలం చేసుకొని ఈ జీవన్ముక్తి విలక్షణానందానికి విరోధి అయినటువంటి కామక్రోధాలు ఏవైతే ప్రాప్తమవుతాయో ఏవైనా విషయోపభోగాలు ఎదురైనప్పుడు ప్రారంభం ఉన్నది వచ్చినాయి అని చెప్పి వాటిని అనుభవిస్తాడు అనుభవిస్తే ఏమవుతుంది జీవన్ముక్త విలక్షణానందాన్ని కోల్పోతాడు అందుకని ఇది ప్రారంభం అనుకోని ఆ విధంగా చేయకూడదు విషయాలు ఎదురవుతాయి ప్రారంభానుసారంగా కానీ ఇది ప్రారంధం ఉన్నది అనుభవించవచ్చు కదా నాకైతే జ్ఞానం కలిగింది జ్ఞానం కలిగిన తర్వాత ఏం చేసినా ఏం కాదు హత్తు ఆఫీసన్ లోకాన్న హాంతి నాన్న భగవంతుడు వాళ్ళు చెప్పాడు కాబట్టి ఇప్పుడు యథేష్టాచరణ కూడా చేయవచ్చు కదా అనేటువంటి బుద్ధి నీకు కానీ ప్రయత్నం ఉండాలి అని ఇక్కడ మనకు సావధానం చేస్తున్నాడు అటువంటి విషయాలు ఎదురైనప్పటికీ కూడా తప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక ఆ ప్రారంధంలో కూడా ఇచ్చా ప్రారంధము పరేచ్ఛ ప్రారంధము మరి అనిచ్ఛా ప్రారంధము తీవ్ర మంద తీవ్రతర ఈ ప్రకారంగా కూడా ఉంటాయి ఆ విషయం మనకు ధ్యాన దీప ప్రకరణలో వస్తుంది అయితే ఎంత ప్రయత్నం చేసినా కూడా తప్పనిసరిగా అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఇది నా ప్రారంభం అనుకోవాలి అవి ఎదురు కాగానే నా ప్రారంధానుసారంగా వచ్చినాయి అనుభవిస్తానని అనుభవించకూడదు కామక్రోధాలను ఆశ్రయించకూడదు అని ఇక్కడ మనకు సావధానం చేస్తున్నాడు గ్రంథకర్త అందువల్ల ముముక్షువులు గానీ సత్వపత్తిలో ప్రవేశించినటువంటి జ్ఞానులు గానీ సావధానంగా ఉండాలి ప్రారంధానుసారంగా సరే వస్తే రావచ్చు విషయకు భోగాలు ప్రాప్తం అయితే కావచ్చు యథేష్టాచరణకు గురి భోగాలు ఎదురైతే వాటిని కూడా అనుభవించేదా చెప్పండి అనుభవించకూడదు ప్రయత్నం చేయాలి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే యథేష్టాచరణానికి గురవుతావు అప్పుడు జీవన్ముక్త విలక్షణ ఆనందాన్ని కోల్పోతావు అని ఆరవ టి పను తెలుసుకున్నాము ఆరవ అంకం చూడండి అస్తు కోదోష ఇది అసంఖ్య తత్వజ్ఞానం కలిగినా కూడా కామాదులను గనుక వదులుకోకపోతే కర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి యథేష్టాచరణము జరిగేటువంటి సంభవం ఉంది అని సిద్ధాంతి చెప్తే ఇప్పుడు పూర్వపక్ష అంటాడు అష్టు కోదోష యథేష్టాచరణ కామాదులు ఉంటే ఉండని ఏం దోషం ఉన్నది తద అనిష్టత్వ ప్రతిపాదన పరం సురేశ్వర ఆచార్య వచనం ఉదాహరతి యథేష్టాచరణము అది అనిష్టం ఉన్నది శాస్త్రానికి ఇష్టం లేదు మహాత్ములకు ఇష్టం లేదు ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే లోకనిందకు పాత్రడవుతావు అందుకని ఎవరికి కూడా ఇష్టం లేదు ఒకవేళ యథేష్టాచరణ జరిగితే పతనం అందుకని ఇది యోగ్యం కాదు అని అంటూ సురేశ్వరాచారుచనాన్ని ఉదాహరణగా ఇస్తున్నాడు శ్లోకం చదవండి అరవై రెండో శ్లోకం కర్మసిద్ధి నైనా గుద్వైత సతత్వశ అంటే అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఎరిగినటువంటి తత్వజ్ఞునికి ఏది యథేష్టాచరణం ఒకవేళ అశిశు భక్షణ ఎందు యేష్టాచరణము జరిగినట్లయితే యథేష్టాచరణం అంటే ఇచ్చ వచ్చినట్టు ఆచరించుట అభక్ష భక్షణము అపీయపానం చేయుట అభక్షం ఏమిటి మాంస భక్షణము మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి యథేష్టాచరణం అవుతుంది ఇక అపీయ పానము మత్తు పదార్థాలు సేవించుట కళ్ళు సారాయి బ్రాంది మొదలైనటువంటి సేవించుట ఏదైతే ఉందో అవి పానయోగ్యం కావు వాటిని పానం చేస్తే అపీయపానం అవుతుంది అది కూడా యథేష్టాచరణమవుతుంది అందుకని అభక్ష భక్షణము అపీయపానం అనేటువంటి యథేష్టాచరణ ఏదైతే ఉందో అలాంటిది గనక చేసినట్లయితే సునాంచ తత్వదృశం కో భేద అన్నాడు ఆ కుక్కలకు ఈ తత్వజ్ఞానికి ఏం భేదం చెప్పండి ఇప్పుడు కుక్కలు ఉన్నాయి అవి ఇది తినకూడదు ఇది తినదగింది అనేటువంటి నియమం ఉందా బాబా ఇది తాగకూడదు ఇది తాగవచ్చును అనేటువంటి నియమం ఉందా బాబా ఏం నియమం లేదు ఇచ్చవచ్చినట్టు తింటాయి తాగుతాయి ఇచ్చ వచ్చినట్టు వ్యవహారం చేస్తూ ఉంటాయి మరి ఆ విధంగా యథేష్ట ఆచరణ యథా ఇష్ట యథేష్ట ఇచ్చ వచ్చినట్టు కనుక ఆచరించినట్లయితే ఇక ఆ కుక్కలకు ఈ తత్వజ్ఞానికి ఏం భేదముని చెప్పండి ఏం విశేషముని చెప్పండి అది ఎవరికి తగదు అని సురేశ్వరాచారులు నింద చేసినాడు ఎనిమిదవ అంకం చూడండి బుద్ధాద్వైత సతత్వశ అన్నాడు కదా మరి బుద్ధాద్వైత సతత్వడు ఎవడు అని బుద్ధం అద్వైతం సతత్వం అంటే అద్వైత స్వరూపం బ్రహ్మ అద్వితీయమైనటువంటి తన స్వరూపమే అయినటువంటి బ్రహ్మమును బుద్ధ అంటే బుద్ధ జ్ఞాని తెలుసుకున్నాడు అటువంటి బుద్ధాద్వైత సతత్వడు ఎవరైతే ఉంటాడో అతడు తత్వవిత్ తథేష్టాచరణం యది సార్ అతనికి యథిష్టాచరణం ఒకవేళ అయినట్లయితే ఇచ్చవచ్చినట్టు ప్రవర్తించినట్లయితే అపక్ష భక్షణము అపీయపానము మరి పరదార గమనము జారి చోరీ డకైటీ ఇవన్నీ ఎట్లున్నాయి ఇవన్నీ ఇవన్నీ అశాస్త్రీయమైనటువంటి కర్మలు కదా మరి అట్లాంటి కర్మలు చేసినట్లయితే తరి అశుచి భక్షణాది కమ పనికి అశుచి భక్షణాలు కూడా అవుతాయి యథేష్టాచరణానికి పాల్పడ్డాడు కాబట్టి ఇంకా ఏది తినవద్దు ఏది తినకూడదు అనేటువంటి నియమాన్ని ఉల్లంఘిస్తాడు ఇచ్చ తింటాడు ఇచ్చ తాగుతాడు తాలంటప్పుడు సునాం తత్వదృశాం చేయవ నా కహ అపి విశేష్యర్థ ఈ తత్వజ్ఞానికి మరి ఆ కుక్కలకు ఏమి తేడా లేదంటాడు ఏం విశేషం లేదు ఏం భేదం లేదు అంటాడు ఇప్పుడు ఏడవ టిఫ్ను చూడాలి మనం విషయానికే పరవశు హోనే ప్రమాదము అంటాం రోడ్డు ప్రమాదము రైలు ప్రమాదం కాదు ప్రమాదం అంటే విషయానికే పరవశు హోనే విషయాధీనం ఒకట విషయాలకు వశంకట ఏదైతే ఉందో ఇది ప్రమాదం అంటారు లేక మరొక లక్షణం కూడా ఉంది కర్తవ్యకే విస్మరణ కామాదయే కర్తవ్య విస్మరణం ప్రమాద ఇదొక లక్షణం ఉంది లేదా విషయాలకు వశగతుడవుట ఇది కూడా ప్రమాదమే అనపడుతుంది మరి ఈ విధమైనటువంటి ప్రమాదాన్ని జ్ఞాని కూడా పొందినట్లయితే ఏమవుతుంది యథేష్టాచనం జరిగే సంభవం ఉంది జ్ఞానికు మోక్షార్థ వా తత్వజ్ఞానార్థ వా ఇసులోక పరలోకార్తో కుర్చిబీ కర్తవ్యం నై యథార్థమైనటువంటి తత్వాన్ని ఎరిగినటువంటి వానికి ఏ కర్తవ్యం కూడా లేదు మోక్షము కావాలి అని మోక్షం కొరకు ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు మోక్షం కొరకు కూడా కర్తవ్యం లేదు ఎందుకు అతడు నిత్యముక్తుడే ఉన్నాడు నేను నిత్యముక్తి ఉందని తెలుసుకున్నాడు కూడా అలాంటప్పుడు ఇక మోక్షం కోసం కర్తవ్యమే ఉంటుంది చెప్పండి వా తత్వజ్ఞానార్తో జ్ఞానాన్ని పొందినాడు అతడు జ్ఞానాన్ని పొందిన తర్వాత మళ్ళీ నాకు తత్వజ్ఞానం కావాలనేటువంటి కర్తవ్య బుద్ధి కూడా ఉండదు జ్ఞానికి మరి ఇసులోకు పరలోక అర్థకు చెబి కర్తవ్యని ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని గృహారామ క్షేత్రాల గురించి ధనము ద్రవ్యము ఆస్తులు పాస్తుల గురించి సంపాదించుకోవాలనేటువంటి కర్తవ్యం కూడా అతనికి ఉండదు ఎందుకు మొత్తం ఆ బ్రహ్మభువన లోకాలన్నీ కూడా మిథ్యాన్ని నిశ్చయం చేసుకున్నాడు మరి మిథ్యత్వం నిశ్చయమైన తర్వాత మళ్ళీ ప్రవృత్తుడవుతాడా చెప్పండి ఉదాహరణకు ముత్యపు చిప్పయందు భ్రాంతి చేత వెండి కనిపించింది కనిపించిన తర్వాత ఓహో ఈడ ఎండి ఉంది అని ప్రవృత్తుడయినాడు లోభం చేత తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత చిప్ప చేతికి ముత్యపు చిప్ప అని తెలిసిపోయింది మళ్ళీ తెల్లవారున అదే సమయానికి ఆ ముత్యపుచిప్ప దగ్గర నుంచే మళ్ళీ వస్తున్నాడు అప్పుడు కూడా చాకచిక్క స్వభావం గలది కాబట్టి వెండి లాగా మరి అప్పుడు ఈడ వెండి ఉండదని మళ్ళీ ప్రవృత్తుడు అతడు చెప్పండి ప్రవృతుడు కాడు ఎందుకు ఇది మిథ్యా ఉన్నదని తెలుసుకున్నాడు మరియు ఏది ప్రతికూలం ఉన్నది అనర్థకారి ఉన్నదని తెలుస్తుందో దానియందు కూడా ప్రవృత్తుడు కాడు ఏ విధంగా నహి కంటకే పతిత హస్మిన్నేవ పద్ధతి ఉదితే చవితరి ఒకనొకడు దారి గుండా రాత్రి పూట పోతున్నాడు దారి తెలియాక అన్ని మున్లు సీసవక్కలు అవి ఇవి అన్ని ఉన్నాయి అవన్నీ కుచ్చుకపోయినాయి చాలా దుఃఖం కలిగింది ఏదో తెల్లవారుజామున ఎవరో పుణ్యాత్ముడు అతను చూసి బయటికి తీసాడు అతడు ఏ గమ్యానికి అయితే బయలుదేరిపోతున్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు పోయి మళ్ళీ తిరిగి దినం పూట అదే దారి వస్తున్నాడు తీరా రాత్రి ఏ గోతిలోనైతే పడ్డాడో ఆ గోతి దగ్గరకు వచ్చినాడు ఇప్పుడు చూసుకుంటూ చూసుకుంటూ ఆ గోతిలో పడతాడా బాబా ఎందుకు ఆ దుఃఖానుభవం ఉంది కదా ఇది ప్రతికూలం ఉన్నదనే జ్ఞానం ఉంది కదా అన్నప్పుడు మళ్ళీ అందులో ప్రవృత్తుడవుతాడా పోతాడాడు అందుకని జ్ఞానం కలిగిన తర్వాత మిత్రత్వం నిత్యం అయిన తర్వాత ప్రవృత్తి అనేది సంభవించదు అందుకని ఏలోక సంబంధమైనటువంటి పుత్రమిత్ర కలత్రాలకు ధన కనక వస్తు వాహనాల కోసము ప్రవృత్తి ఉండదు మరి పరలోక భోగాలు స్వర్గాది భోగాలు ఉత్కృష్ట భోగాలు ఉన్నాయని చెప్పి వాటి కోసం కూడా యజ్ఞాది కర్మలు చేసి నేను ఆ భోగాలను పొందుతా అనేటువంటి కూడా ఉండదు అందువల్ల జ్ఞానికి ఏ విధమైనటువంటి కర్తవ్యం కూడా లేదు మోక్షం కోసం కానీ తత్వజ్ఞానం కోసం కాని ఇయపరలోకాల భోగాల కోసం కాని ఏ విధమైనటువంటి కర్తవ్యం కూడా ఉండదు తి అయినా కూడా లోక లోకసంగ్రహ అంటే లోకముకు కుమార్గు విషయ ప్రవృత్తి నివారణార్థ యథాశాస్త్ర వర్తన యోగ్యే జ్ఞానము కలిగింది జ్ఞానికి ఏ విధమైనటువంటి కర్తవ్యం లేదు అయినా కూడా లోకసంగ్రహం కోసం అంటే లోకము కుమార్గంలో ప్రవృత్తమయ్యి మోక్షం నుండి వంచితులు కాకుండా వాళ్ళను సన్మార్గంలో నడిపించడానికీ చెడుమార్గం నుండి నివృత్తి చేయించడానికీ జ్ఞాని కూడా యథాశాస్త్రం శాస్త్రానుగుణమైనటువంటి వర్తన ప్రవృత్తి ఆచారములు వ్యవహారాలు చేస్తూ ఉంటాడు భగవంతుడే స్వయంగా చెప్పిండా లేదా నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకే సుఖించన నాన్న వర్తమ వాత్తవ్యం వర్తయ్యేవచ కర్మని మూడో అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం హే పార్త నాకు ఏది పొందదగింది లేదు మరియు అప్రాప్తం కూడా ఏమీ లేదు నాకు ఇప్పుడు ఏ కర్తవ్యం లేదు అయినా కాని వర్తయ్యవచ్చ కర్మని నేను కర్మల్లో ప్రవృత్తుడని అవుతున్నాను కర్మలు చేస్తూనే ఉన్నాను అన్నాడు ఎందుకు చేస్తున్నావాయ్యా అంటే ఒకవేళ నేనే కర్మలలో ప్రవృత్తుడని కాకపోతే అహం కర్మ నా కురియాం చేద్ నన్ను చూస్తూ నడుస్తున్నటువంటి ఈ జనులు పతితులైపోతారు సుమా ఉకుంకర సచ కర్త మున్యామ ప్రజా ఇమ ప్రజా ఈ ప్రజలు ఉచ్ఛీదేయులు పెడ మార్గాన్ని బట్టి కుమార్గాన్ని అనుసరించి పతనమైపోతారు నేను కర్మ గనుక చేయకపోతే వాళ్ళందరూ కూడా పతితులైపోతారు ఎందుకంటే ఆయన్నే సరి అయిన మార్గంలో నడుస్తలేడు ఇంకా మేమెందుకు పోవాలి అని వీళ్ళు కూడా చెడు మార్గాన్ని అవలంబిస్తారు ఎందుకంటే యధ్యద చరతి తత్తదేవే తరోజన శ్రేష్ట పురుషులు ఏ విధంగా ఆచరిస్తే ఇతర జన తత్తదేవ ఇతర జనరు కూడా ఆ మహాత్ములు ఆచరించిందని అనుసరించి ఆచరిస్తూ ఉంటారు వాళ్ళను చూసుకుంటూ వాళ్ళని ఆదర్శంగా పెట్టుకొని వాళ్ళని నడుస్తూ ఉంటారు మరి వారే గనక యథేష్టాచరణ చేస్తే లేకపోతే ఉదాసీనంగా కర్మలు మానేసి కూర్చుంటే వారిని ఆదర్శంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఏమవుతారు కర్మలు మానేసి కూర్చుంటారు కర్మ ప్రష్ఠలు అయిపోతారు సన్మార్గం నుండి పత్రికలు అయిపోతారు అందువల్ల జ్ఞానికి కర్తవ్యం లేకున్నా కూడా లోకసంగ్రహం కోసము యథాశాస్త్రం శాస్త్రానుసారంగా ధర్మానుసారంగా కర్మల్లో వర్తించవలసిందే లేక సరే ఎవరు ఎట్ల పోతే నాకేందయ్యా అని ఒకవేళ కొంతమంది జ్ఞానులు ఉంటారు ఎందుకనంటే నా దృష్టిలో జ్ఞాని లేడు అజ్ఞాని లేడు అసలు లోకాలు లేవు గురువు లేడు శిష్యులు లేడు యువులు లేడు అటువంటి నిశ్చయంలో కొంతమంది ఉంటారు అందరికి ఉంటుంది నిశ్చయము కానీ దాన్ని గట్టిగా పట్టుకొని వాళ్ళు ఎటువంటి కర్మల్లో ప్రవృత్తులు కారు ఎందుకనంటే స్వప్నేమే పయో జ్ఞాని స్వప్నే సుందర జాగో స్వప్నతే నహే జ్ఞాని ఆ ఇట్లా ఉంటుంది వాళ్ళ నిశ్చయం జ్ఞాని అజ్ఞాని అంత స్వప్నమే నాయన ఈ స్వప్నం ఇత్య అన్నప్పుడు మళ్ళీ ఇంకా జ్ఞాని ఎవడు అజ్ఞాని ఎవడు గురువు ఎవడు శిష్యుడు ఎవడు ఇవని కోసం నేను ప్రవర్తించాలి కర్మాచరణ చేయాలి అని ఇట్లా గనుక ఉన్నట్లయితే పోని ఇతరుల కోసం కాకుండా జీవన్ ముక్తికే విలక్షణానందర్థ బ్రహ్మ కర్తవ్య హై జీవన్ముక్తి విలక్షణానందం కోసము బ్రహ్మ విచారము తత్వజ్ఞానం కలిగిన తర్వాత కూడా జ్ఞానికి కర్తవ్యం ఉంది జ్ఞానం కర్తవ్యం లేదని అనుకోవద్దు తత్వానుసంధానంలో వస్తుంది నాలుగో పరిచ్ఛేదంలో తత్వచింతన వాసనాక్షయము మరి మనోనాశం ఈ మూడు ఒకేసారి ఆచరిస్తూ ఉండాలని చెప్పింది అది చేస్తూ ఉండాలి వాసనాక్షయం చేస్తూ ఉండాలి మనోనాశనం చేస్తూ ఉండాలి తత్వజ్ఞానం కలిగిందని అంటే నడువది ఎందుకంటే అనేక జన్మల్లో చేసినటువంటి ఎన్నెన్నో సంస్కారాలు ఉన్నాయి వాసనలు ఉన్నాయి అవి ఏ కోసానూ ఉద్భూతం అయ్యి మళ్ళీ నేను పచ్చితులను చేసేటువంటి ప్రసంగం వస్తుంది అందుకని తత్వజ్ఞానం కలిగినా గాని అతనికి కర్తవ్యం ఉంది తత్వచింతన బ్రహ్మ విచారం ఎందుకు చెయ్యాలి తత్వజ్ఞానం కలిగింది కదా ఇంతకు పూర్వమే స్వామి చెప్పిండు కదా తేజద్గ్రంథం అశేషత అని చెప్పిండు కదా అనంటే జీవన్ముక్త విలక్షణం జ్ఞానం కలిగిన తర్వాత కూడా బ్రహ్మ కర్తవ్యం ఉంది అని ఈ చెప్తూ తీసుకు విస్మరణ కరికే చోడికే జో అన్యత వర్తితాహే చూడు జ్ఞానికి కర్తవ్యం లేకున్నా కూడా ఈ విధంగా శాస్త్రం విధానం చేసింది లోక సంగ్రహం కోసమైనా గాని శాస్త్రీయ ఆచరణ జ్ఞానికి ఉండాలి అని శాస్త్రం చెప్తోంది లేదా జీవన్ముక్త విలక్షణానందం కోసమైనా గాని బ్రహ్మ విచారం చేస్తూ ఉండాలి ఇది కర్తవ్యం ఉంది లోక సంగ్రహం కర్తవ్యం ఉంది లేదా బ్రహ్మ విచారమైనా కర్తవ్యం ఉంది తనకి తన కర్తవ్యాన్ని విస్మరించడమే ప్రమాదం అంటాడు ఇక్కడ మొదలై లక్షణం చేసినాడు కదా విషయాలయందు పరవశుడైనా అది ప్రమాదమే అనబడుతుంది కర్తవ్యాన్ని విస్మరించినా కూడా ప్రమాదమే అవుతుంది మరి ఇప్పుడు జ్ఞాని యొక్క కర్తవ్యం ఏమని చెప్పుకున్నాము లోక సంగ్రహము ఒకటి లేదా విలక్షణం కోసం బ్రహ్మ విచారం ఒకటి ఇది కర్తవ్యం ఉంది జ్ఞానికి కూడా తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించి ఆయన వదిలిపెట్టి జో అన్యతా వర్త హే అశాస్త్రీయమైనటువంటి ఆచరణ అధర్మమైనటువంటి ఆచరణ యథిష్టాచరణ చేసినట్లయితే సో ప్రమాద హే అది ప్రమాదం అనబడుతుంది సో ప్రమాదం ఆ ప్రమాదం కూడా మూడు రకాలుగా ఉంటుంది కామాచారము కామవాదము కామభక్షణం అంటే ఇచ్చవచ్చినట్టు ఆచరించుట కామాచారము కామవాదము ఇచ్చవచ్చినట్లు మాట్లాడుట కామవాదము కామ భక్షణము తినుట అభక్ష భక్షణం చేయుట ఈ ప్రకారంగా ఉంటుంది ఈ ప్రమాదం మూడు రకాలుగా ఉంటుంది ఈ భేది అనేక భాంతీకా హలుగా ఉంటుంది ఈ ప్రమాదం సో విధి నిషేధ రహిత భయబి విద్వాను హో నెహ్ విద్వత్ పురుషునికి విధి లేదు ఈ విధంగా నడుచుకోవాలనేటువంటి విధి లేదు ఈ విధంగా నడుచుకోకూడదు నిషేధం కూడా లేదు రెండింటి నుంచి ముక్తుడైపోయినాడు శాస్త్ర విధి నిషేధాలు చేయలేదు విడిచిపెట్టింది రిటైర్డ్ అయిపోయాడు అటువంటి ఆ యోగ్యత అతనికి ఉంది అటువంటి అవకాశము జ్ఞానికి ఉంది అయినా కూడా అంటాడు విధి నిషేధాలు లేవు జ్ఞానికి అయినా కూడా విద్వానికి హోవేనహి యథేష్టాచరణం జరగదు ఈ కామాచారము కామవాదము కామభక్షణం అనేటువంటి యథేష్టా లేదా ప్రమాదము జ్ఞాని జరగదు అంటాడు భలే అతనికి విధి నిషేధాలు లేవు లేకున్నా కూడా కానీ విధి నిషేధాలు నాకేం లేవు కదా నాకేం వర్తించవు కదా నేను జ్ఞానిని కదా అని చెప్పి అతడు యథేష్టాచరణం చెయ్యడు అంటున్నాడు అహా భాగవత ఏకాదశి స్కందకే సప్తమ అధ్యాయ విషయ స్థిత్ వాక్య ప్రమాణ హై ఈ విషయంలో అంటే అతడు విధి నిషేధాలకు కూడా యథేష్టాచరణ చెయ్యడు అని ఈ విషయంలో శ్రీమద్ భాగవతము ఏకాదశ స్కందము సప్తమ అధ్యాయంలో పదకొండవ శ్లోకం దోష బుద్ధి గుణ బుద్ధి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని శ్రీ పండిత పీతాంబరి చెప్తున్నాడు చూడండి విధి నిషేధ ఉభయతే రహితు జో జ్ఞాని జ్ఞానికి విధి లేదు నిషేధం లేదు రెండింటినీ అతిక్రమించినాడు సో దోష బుద్ధికరి నిషేధితే నివృత్తు ఓవెనహి నిషిద్ధ కర్మలు ఏవైతే ఉంటాయో ఆ భక్ష భక్షణం అప్యపానం మొదలైనటువంటి ఏవైతే ఉంటాయో ఇంకా పరదార గమనం మొదలైనటువంటి ఏవైతే ఉంటాయో నిషేధ కర్మలు వాటిలో దోష దర్శనం చేసి వాటి నుండి నివృత్తుడు కాడు మరి ఎట్లా నివృత్తుడవుతాడు కింటూ పూర్వులే శుభ సంస్కారితే నిషేధిత నివృత్తి ఓవె సాధనావస్థలోనే అతనికి శుభ సంస్కారం ఉన్నది కాబట్టి ఆ శుభ సంస్కార వశాత్ అతడు నిషిద్ధ కర్మల నుంచే నివృత్తుడవుతాడు భోస దర్శనం చేసి నివృత్తి అయ్యేటువంటి ప్రసంగం సాధకునికి ఉంటుంది సాధనావస్థ లోపలనే శుభ కర్మలు చేసినాడు కాబట్టి ఆ శుభ సంస్కార వశాత్ ఇతడు నిషేధ కర్మల నుంచి నివృత్తుడవుతాడు గుణబుద్ధికరి విహితనామ శుభ కర్మకు కర్తనహి శుభ కొన్ని విహిత కర్మలుంటాయి శాస్త్రీయ కర్మలుంటాయి విధానం చేసినటువంటి కర్మలుంటాయి ధర్మాచరణ ఉంటుంది దాని ఎందు మంచి ఉన్నాయి కదా అనే బుద్ధితోని వాటి యందు ప్రవృత్తుడు కాడు మరి ఎట్లా ప్రవృత్తుడవుతాడు అని అంటే కింటూ పూర్వలే శుభ సంస్కారతే పుణ్యకర్మకు కరే హె సాధనావస్థలో పూర్వము చేసినటువంటి పుణ్య సంస్కారం ఏదైతే ఉందో శుభ సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కార బలము చేతనే జ్ఞానోత్తర కాలంలో కూడా పుణ్యకర్మల ఎందు ప్రవృత్తుడవుతాడు జైసే బాలక్ హే ఏ విధంగా అంటే చిన్న పిల్లవాడు ఉన్నాడు సో గుణదోష బుద్ధి సే విన్నా ఆచర్త గుణదోష బుద్ధి లేకుండానే కర్మలు చేస్తూ ఉంటాడు అది మంచిది చెడ్డది అని విచారం ఉండదు అతనికి గుణదోషాలు చూడడు ప్రవృత్తుడు అవుతాడు అంతే అట్లా జ్ఞాని పురుషుడు కూడా గుణదోషాలను చూడడు పూర్వము యొక్క శుభ సంస్కారం చేతనే నిషేధందు ప్రవృత్తుడు కాడు మరియు శుభ కర్మలందు కూడా ప్రవృత్తుడు కాదు గుణబుద్ధి చేత మరి శుభ సంస్కారం చేత ప్రవృత్తుడవుతాడు ఈ ప్రకారంగా జ్ఞానం యొక్క వ్యవహారం ఉంటుంది అన్య స్మృతి ప్రమాణ ప్రమాణే వేరే శృతి కూడా ప్రమాణం ఉన్నది మహాభారతము శాంతి పర్వము రెండు వందల నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది శ్లోకం ఇక గరుడ పురాణం కూడా ఉంది ఇదే విషయాన్ని చెప్తుంది రెండు అధ్యాయం ఆరో శ్లోకం జ్ఞానముత్పద్యతే పంసాం క్షయాత్పాపశ యథా దర్శత లే ప్రఖ్య పశ్చాత్యాత్మ నా ఆత్మని అని శాంతి పర్వం చెప్తుంది మహాభారతం గరుడు పురాణం కూడా అదే శ్లోకం చెప్తుంది దాని అర్థం కూడా ఇదే విధంగా ఉంది చూడండి పురుషుకు పాపకర్మకే క్షయతే జ్ఞానం జ్ఞానం ఉత్పత్తితే పుంసా క్షయాత్ పాపస్య కర్మణ పాపకర్మ క్షయించినప్పుడే పురుషునికి జ్ఞానం కలుగుతుంది అని స్మృతి మహాభారతం చెప్తుంది జైసే ఆదర్శ తల స్వచ్ఛ విషే దేఖత హై తైసే ఆత్మాజో స్వచ్ఛ బుద్ధి తిసివిసి ఆత్మాకు దేకతాహే ఆత్మని ఆత్మానం పశితి అన్నాడు కదా రెండు ఆత్మశబ్దాలు వచ్చినాయి ఒక ఆత్మ శబ్దము శుద్ధాంతకరణం అని తెలుసుకోవాలి ఒక ఆత్మ శబ్దము శుద్ధ ఆత్మ తెలుసుకోవాలి శుద్ధాంతకరణం అందు శుద్ధాత్మ యొక్క ప్రతిఫలనము సాక్షాత్కారము అవుతుంది ఏ విధంగా శుద్ధంగా ఉన్నప్పుడు నిర్మలంగా ఉన్నప్పుడు దాని ఎందు ముఖం స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా సకల పాప దోషం అంతా కూడా నివృత్తమై అంతఃకరణం శుద్ధమైనప్పుడు ఆ శుద్ధాంతకరణంలో ఆత్మ సాక్షాత్కరింపబడుతుంది ఆత్మను తెలుసుకోగలుగుతాడు చూడగలుగుతాడు అని ఈ విధంగా మహాభారతం చెప్తుంది ఇహ అయ్య రహస్య ఇక్కడ ఈ విధంగా రహస్యం ఉంది అంటాడు దురాచార విషో ప్రవృత్తి ఓగాహే సో పూర్వులే పాపకరము పాపకే ఆధిక్యతే హృదయ ఎవరైనా కానీ పాపకర్మ ఎందు దురాచారం ఎందువల్ల ప్రవృత్తులు చెప్పండి అంటే వాణి పాపం యొక్క ఆధిక్యం వల్లనే పాపకర్మ చేయడానికి వానికి బుద్ధి పుడుతుంది వానికి పాపం అధికంగా ఉన్నది కాబట్టి మళ్ళీ పాపం చేయాలని బుద్ధి పుడుతుంది సో పాప అంటే పాపకు ఆధిక్యం జ్ఞానికు హై ఆ పాపమైతే జ్ఞానికి లేనే లేదు ఎందుకంటే ఇప్పుడు భారతం ఏం చెప్పింది షయాత్ పాపస్య కర్మన పుంసం జ్ఞానం ఉత్పత్తి అని చెప్పింది పాపకర్మ నష్టమైతేనే జ్ఞానం కలుగుతుంది అని మరి ఇప్పుడు ఇతడు జ్ఞాని ఉన్నాడు మరి ఇతనికి పాపాలు ఎక్కడ ఉంటాయో చెప్పండి పాపం నష్టమైన తర్వాతనే కదా ఇతనికి జ్ఞానం కలిగింది ఇతనికి పాపం అనేది ఉండదు పాపాధిక్యం ఉంటేనే పాపాచరణ జరుగుతుంది దురాచరణ జరుగుతుంది యథ్యష్టాచరణ జరుగుతుంది కానీ ఇతనికి పాపమే లేదు అలాంటప్పుడు ఇతనికి ఇంకా యథేష్టాచరణ ఎలా జరుగుతుందని చెప్పండి అత్య జ్ఞానికి నిషిద్ధ కర్మ రూపు దురాచారం విషయ ప్రవృత్తి ఓవెనహి అందుకని జ్ఞానికి నిషిద్ధ కర్మ రూప దురాచారం ప్రవృత్తి కాదు అందువల్ల జ్ఞాని చేత యథేష్టాచరణ జరగడానికి అవకాశం లేదు అని సిద్ధమైంది హరి ఓం తచ్చం సహనా సహనో సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్ మా విద్విషావహై ఓ శాంతిశాంతిశా